కీర్తన నలభై ఎన్ని చేతలు ఎన్ని గుణాలు ఎన్ని భావాలు ఇన్ని సినీ మహిమలు ఇవి నీకే తెలుసు ఏమిలీలలు నటించేవు ఏమయ్యా దేవుడా భూమిలో జీవుల నెల్ల పుట్టింపుచు ప్రేమతో ఆటలాడే పిన్నవాడవుగావు నీ మహిమలియూ నీకే తెలుసు ఎంతని వరదుకునేవు ఇందిరానాథుడా అంతరంగముల నుండే అందరిలోన వింతలు లేవు నీకు వెరేవాడవుగావు ఇంతేసి విచారాలు ఇవి నీకే తెలుసు చలకి వరాలిచ్చేవు శ్రీ వెంకటనాథుడా తలకక నిన్ను కొల్చే దాసులకు అలరి నీవైతేను ఆశకుడవుగావు నెలవైన నీ శుద్ధులు నీకే తెలుసు